తిహవామేకు జ్రహ్మణనుష్మహానాధిత నమ సివ సమారం శంకరాచార్యమ్యమాచార్యపే గురు పరపరా ారాయణ నమస్కృత్యరం చె నరోం దీం సరస్వతీం వ్యాసం తటోయీరే వ్యవసాయాత్ బుద్ధి ఏకేహ కరు నందహు శాఖా హ్యన బుద్ధో వ్యవసాయనా సో వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఒక నిశ్చయాత్మకమైన బుద్ధి ఏకరూపంగానే ఉంటుంది ఒకే దోమలో ఉంటుంది ఒకే తీరుగా ఉంటుంది నిశ్చయాత్మక బుద్ధి అలా ఉంటుంది అటువంటి నిశ్చయాత్మక బుద్ధి లేని వ్యక్తి ఎటు ఓ రోజు ఇటు ఓ ఇంకో రోజు అటు గాలివాటం ఎటుంటే అటు పోతూ ఉంటుంది గాలివాటం అటుంటే అటు ఏది ఒక స్థిరత్వం మరి నేను మొన్న ఏదో వార్తలు విన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ గమనించా ఇంట్రెస్టింగ్ సీక్వె వరసలా వచ్చింది వార్తల్లో ఏం చెప్పాడంటే రుద్రాక్షలు పేరిట జనాలని మోసం చేస్తున్నారు అని వార్తల్లో చెప్పాడు అదొక పెద్ద న్యూస్ ఐటమ్ సో అది వార్తల్లో చెప్పాడు ఇలాగే రుద్రాక్షలు అంటున్నారు ఈ రుద్రాక్షకు ఖరీద్ంతా ఆ రుద్రాక్ష ఖరీదంతా బొమ్మలు కూడా చూపించాడు ఇవన్నీ నేపాల్ సరుకు అంటారు నేపాల్ ఏం కాదు నేను ఇక్కడ పక్క నుంచే తీసుకొచ్చాను వీళ్ళు దానికి ముఖాలు ఉన్నాయా ముఖాలు ఉన్నాయంటారు అవి వీళ్ళే పెడుతున్నారు దాంట్లోనే వాడు నేను చెప్పేది ఎప్పుడో ఇక్కడ కూర్చుని చెప్పాను నేను అది న్యూస్ ఐటెంగా చెప్పాను శంఖంలోకి వస్తే కదంతం అది అంటే అయిపోయింది ఇది న్యూస్ ఐటమ్ ఓకే మంచిది వెంటనే ఆ న్యూస్ ఐటెం అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ అదే రోజు సాయంకాలం రుద్రాక్షలు అక్కడ సమృద్దిగా దొరుకుతున్నాయి మీ ప్రొఫెషన్లు వచ్చి మేము సిద్ధంగా ఉన్నామని కన్వర్షియల్ త్రీ మినిట్స్ లో టూ మినిట్స్ లో కన్వర్షియల్ రవీంద్ర భారత్ లో రుద్రాక్షలు మళ్లీ వారు కూడా బొమ్మలో విజుపించి మీకు కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయగలరు కన్సల్టెన్సీ సర్వీస్ ఒకటి దీనికి పైగా అంటే మీ ప్రొఫెషన్ కి తగ్గ రుద్రాక్షని మీరు వేసుకోవచ్చు అంటే మీరు డాక్టర్ పూర్తి చేస్తున్నారనుకోండి మీ రుద్రాక్షలు ఈ లెఫ్ట్ సైడ్ లాయిన్ వృత్తి చేసుకుంటే మేము రుద్రాక్షం రైట్ సైడ్ అలాగే ఏ వృత్తికి సంబంధించి అక్కడ పెట్టారు మీ కామన్ వల్ని బట్టి రుద్రాక్షం సో ఈ విధంగా సో ఇప్పుడు అంటే ఆ గాలివాటొచ్చి అటువంటి ఎత్తుకోవడం ఈ లోపల ఇంకొకటి వచ్చింది అగర్బత్తి సోమవారకో అగరబత్తి మంగళవారకు అగరబత్తి మీకు సపోజ్ మీకు బుధగ్రహం మీకు ట్రబుల్ ఉందనుకోండి బుధగ్రహమునకు సంబంధించిన అగరబత్తి ఒకటి ఉంది నిజంగా ఒక అగరబత్తి బుధగ్రహానికి సంబంధించిన ఉంది అది త్రికోణాకారంగా ఉంటుంది అంటే ఇలా పులహ ఉండి ఆ చిగుంది త్రికోణాకారంగా శివుని శూలాన్ని పోలి ఉంటుంది మీరు కనుక ఈ అగరబత్తి కొనేసుకుని వెలిగించుకుంటూ ఉంటే బుధగ్రహము యొక్క అనుగ్రహం మీ మీద కలుగుతుంది హౌ ఇస్ ఈ సంథింగ్ అదే అమేజింగ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ సమాచారం ఎక్కడా ఎప్పుడు కనలేదు వినలేదని సమాచారం దీని బండి ప్రమాణాలు ఎవరు వీడియోగా చెప్పాడు చూడలేదు ఈ రకంగా ఈ లోకంలో ఇప్పుడు బుధగ్రహం యొక్క అనుగ్రహం కావాలంటే బుధ మంత్రం ఒకటి దాన్ని జపించటము జపంలో జప సంఖ్య ఫిక్స్ చేసి ఉంటుంది బుద్ధుడు పద్దెనిమిది జపం చేయాలి దాంట్లో పదోవంతు తర్పణము అంటే పద్దెనిమిది తర్పణం చేయాలి దాంతో పదో వంతు హోమము అంటే నూట ఎనభై సార్లు ఆహుతు హోమం చేయాలి ఇది పద్ధతి ఈ పని మీరు చేస్తే ఒక రిచువల్ ఒక కర్మ కామ్య కర్మ మంచిది మీరు ఒక బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని కొన్ని చేస్తారు దానివల్ల మీకు అనుగ్రహం లభిస్తుంది అంతేగాని అగరబత్తి వెలిగించి మీరు రోడ్లన్నీ తిరిగి వస్తే మీకు బుధగ్రహం అనుగ్రహం ఎందుకు వాట్ ఈస్ దట్ వివడా అగరబత్తి కొండవము అనేదా సో ఈ విధంగా మనుషుల యొక్క రోజుకొక కొత్త మార్గంతో వస్తూ ఉంటారు ఇంక క్రిస్టియన్ మిషనరీస్ అయితే ఇంకా వాళ్ళు చేసే మోసాలకి సద్దు లేదు కొబ్బరి నూనె ఇస్తే రోగంతో పుట్టిందని ఒకటి అంటాడు తర్వాత వాళ్ళు ఎంత ఓపెన్గా మోసం చేస్తారు జనాలు మోసంలో పడిపోతూ ఉంటారు సో ఈ విధంగా ఈ లోకంలో ఒక స్థిరం లేకుండగా గంగా తీరే గంగా దసహ యమునా తీరే యమునా దసహ ఒక స్థిరం ఉన్నది వాడికి పొందనం ఎక్కడికో వెళుతున్నాడు వెళ్తుంటే అడిగారు మీ పేరు ఏమిటండని అడిగాడు భద్రం నా పేరు అదే భద్రందే ఇంథింగ్ యాడెడ్ టు దాట్ ఇంకేదో పొడుగు ఉండాలి దానికి అంటే ఏమిటి మీది ఏ భద్రం అని అడిగాడు అడిగితే వెళ్ళబోయే గ్రామం గనక శైవ గ్రామం అయితే వీరభద్రం వెళ్ళబోయే గ్రామం గనక వైష్ణవ గ్రామం అయితే రామభద్రం సరే మంచిది గ్రామాన్ని బట్టి మీకు వచ్చింది మీరు స్వతహగా ఏ భద్రం అని అడిగారు స్వతహాగా మేమేమీ కాదు అంటే గాలివాట మీద నడుస్తుంది అలా ఉండకూడదు కాంట్రడిక్షన్స్ తో బతకూడదండి ఇది స్పిరిట్ ఆఫ్ దట్ వాక్యం ఏమిటంటే బహుశాఖరంతా బుద్ధయ అవ్యవసాయ నాం అంటే కాంట్రడిక్షన్స్ తో బతకూడదండి మీరు బిలీఫ్ అండ్ బిహేవియర్ మధ్యన కాంట్రడిక్షన్ ఉండకూడదు టూ మెనీ బిలీఫ్స్ అయిపోతే మీకు కాంట్రడిక్షన్ వచ్చేస్తాడు బిలీఫ్ అండ్ బిహేవియర్ వాటి మధ్యన తేడా రాకూడదు అండర్స్టాండింగ్ అండ్ లైఫ్ రెండింటి మధ్యన కాంట్రడిక్షన్ ఉండకూడదు అలాగే కాంట్రడిక్షన్ వచ్చేస్తే వాడు స్పిరిట్ అయిపోయి మొక్కలు మొక్కలు ఉంటాడు మనిషి వాడంతటా వాడే స్పిరిట్ ఉంటాడు దాంతో వాడు ఎప్పుడు గ్రోత్ ఉండదు ఎప్పుడు కూడా సంసారపు ఊబిలో పడి కొట్టుకుంటూనే ఉంటాడు వాడు బతుకున్నది కాలం అలాగే ఉంటాడు వాడు బాగుపడే ప్రసక్తే లేదు కాంట్రడిక్షన్స్ తో బతక కాంట్రడిక్షన్స్ ఎలా ఉంటాయో చెప్పంటారా ఇప్పుడు చూడండి మీరు శ్రీకృష్ణ మంత్రం ఉందనుకోండి శ్రీకృష్ణ మంత్రాన్ని మీరు శ్రీకృష్ణ భక్తులు అనుకోండి శ్రీకృష్ణ మంత్రాన్ని తీసుకుని దాన్ని జపం చేసుకుంటూ ఉంటారు మీ మీరు ఇంకా అక్కడతో టార్పెస్ చేయాలంటే ఇంకా మీకు అన్న శ్రీకృష్ణ శరణము అన్ని అనుగ్రహాలు దాని నుంచే వస్తాయి అనే పూర్ణమైనటువంటి శ్రద్ధతో అలా ఫిక్స్ అయిపోవాలి అంతేగాని ఓ రోజు ఇది ఇంకో రోజు అది ఇంకో రోజు అది అల పరుగులెక్కడానికి వీలు లేదు ఏదో ఒక స్థిరంగా ఉండాలి మీరు కామనామ కామ్యకర్మలు చేయటమా మాన్నవా మన యొక్క అండర్స్టాండింగ్ ఏమిటి కామ్యకర్మలకి శ్రీకృష్ణుడు సపోర్ట్ చేయడం రాబోతోంది వెంటనే రాబోతోంది కామ్యకర్మలను ఆయన ఎంకరేజ్ చేయడం మనం స్టూడెంట్స్ ఆఫ్ భగవద్గీత శ్రీకృష్ణుని ఉపదేశాన్ని ఒక్క వాక్యం పట్టుకుంటే చాలు భగవద్గీత ఒక వాక్యం పట్టుకుంటే జీవితం ధరించిపోతాడు మనిషి సో ఇటు వచ్చి కాంట్రడిక్షన్ రానివ్వక కామ్యకర్మంలో ఉండాలక్కర్లేదా జీవితంలో కొంతకాలం వరకు కామ్యకర్మలో ఉంటాయి తప్పదు తప్పు లేదు కూడా కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంక మనకి కామ్యకర్మంతో సంబంధం లేదు అని అనుకున్న తర్వాత ఏ నీవు నన్ను రక్షించుమో అని జనరల్ గా ఓవరాల్ మీరు ప్రార్థన చేయాల్సి ఉంటుందే గానీ స్పెసిఫిక్ ప్రార్థనలు ఇంక ఉండవు అంటే అయితే అండ్ ఆర్ డన్ విత్ అలా ఆ రకమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసేయాల్సి ఉంటుంది ఏదో నేను ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేశాను ఒకప్పుడు ఎగ్జాంపుల్ క్లిక్స్ ఒకప్పుడు అది మోస్టర్ గా క్లిక్ అవుతుంది ఒకప్పుడు క్లిక్ అవ్వదు ఆల్ థింగ్స్ ఆర్ దే కాబట్టి కాంట్రడిక్షన్స్ ఉండకూడదు జీవితంలో దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ సెట్లర్స్ సో భాష్యంలో ఉన్నాం మనము సో ప్రమాణ వివేక బుద్ధి నిమిత్త उपरसा अन भेदबुद्दिषु संसार उपरमते चूँ अनेक भेदबुद्धु चारा मानी वाक्यवे विस्तार अनेक भेदबुन त्पते भेदबुद्धु भेद विस्तार तयदी संस तू उबुद्ध विस्तार तग्पते संसार ते नूर वेला పండరీపూర్ మీద ఉండే ఒక ప్రేమతో వెళ్ళారు విష్ణుని యొక్క ఒక రూపము అక్కడ తుకారం మొదలైన మహాత్ములు ఏకనాథ మొదలైన పెద్ద మహాత్ములు జీవన్ముక్తులు సంచరించిన దేశం ఆ పవిత్రత దానికి ఉంది సంత్ భూమి అని అంటారు ఆ ప్రేమతో వెళ్ళారు సరే పండరీపూర్ వెళ్లి దర్శనాది చేసుకుని వస్తున్నాను వస్తుంటే కారులో ప్రయాణం కదండి ఎవరిలో ఉన్నారో ఈ సమీపంలో ఇంకో దేవాలయం ఉంది దానికి వెళ్ళ ఉన్నారు నేను అలా వినువుకున్నాను నన్ను అడిగాను ఆ దేవాలయానికి వెళ్ళాను అంటే నేనున్నాను వెంటే వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి ఇంప్లిగేషన్స్ ఏమిటని అడిగాను వెళ్ళినట్లయితే ఈ రోజు ఇంకా హైదరాబాద్ చేరేది లేదు ఏ జహీరాబాద్లోనో ఎక్కడో హోటల్ రూమ్ తీసుకుని ఉండాలే వెళ్ళకపోతే హైదరాబాద్ ఇంటికి వెళ్ళి రెండు మిత్రులు ఇంటికి తెలియతని విశ్రమించారు అంటే నేను చెప్పాను మనం వెళ్ళటం లేదు అని ఇట్ యుస్ట్ మై ఒపీనియన్ నాట్ గుడ్ ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఎలా బయలుదేరాం వండరీపూర్ వెళ్లి శ్రీకృష్ణుని దర్శించి వాపస్సు వచ్చి చేయాలనే ప్లాన్తో బయలుదేరాం కదా నాకు ఇంకో దేవాలయం పేరెట్టి మీరు ఈ ప్లాన్ డిస్టర్బ్ చేయడానికి వీలదు ఎందుకంటే ఆ ఇంకో దేవాలయం ఎందుకుంటుంది మన హృదయంలోనే ఉంది దేవాలయం ఇంకో దేవాలయం ఎక్కడి నుంచి వచ్చింది శ్రీకృష్ణుడిని దర్శించిన తర్వాత ఇంకో దేవాలయం దర్శించకపోతే అది లోటు మీరు ఎందుకు అసలు ఆ మీరంటే అది దర్శించినా కూడా లోపే ఉంటుంది ఇంకో దేవాలయం ఉంటుంది భారతదేశం అంతా దేవాలయమే భారతదేశంలో దేవాలయం కాని చోటే లేదు అసలు ప్రతి అణువు దేవాలయమే మీరు బృందావనం వెళ్తే మూడు వేల కృష్ణ దేవాలయాలు ఉన్నాయి బృందావన కానీ నువ్వు విజిట్ ఆలస్ట ఎక్కడికో చోటకి మీరు మనస్సు స్థిరం చేసుకోవాలి కాబట్టి భేద బుద్ధులు విస్తారంగా పెంచుకుంటూ పోతే సంసారం కూడా పెరిగిపోతుంది ఏదో ఇంకో దేవాలయానికి వెళ్లారు లేకపోతే హోటల్లో మకాన్ చేశారు వాళ్ళు ఏదో తిండి పెట్టాడు అది తిన్నారు అదేమో యోగ్యమైన భోజనం కాదు అయోగ్యమైన భోజనం మరి ఏమిటి మీరేమిటి దానిట్టు కాబట్టి భేదబుద్ధం అలా పెంచుకుంటూ పోకూడదు ప్రమాణం ఒకటి ఉండాలి ప్రమాణజనిత వివేక బుద్ధి నిమిత్త వశ ఒక ప్రమాణం ఉండాలి గీత ప్రమాణము ఒక నిర్ణయం ఉండాలి భగవద్గీతలో ఎలా చెప్పాడు అది మనం ప్రమాణంగా తీసుకున్నాము అని ఒక ప్రమాణం ఉండాలి ఆ ప్రమాణం వల్ల వివేకము ఉద్బుద్ధం అవుతుంది ఆ వివేకాన్ని అది దీపము వంటిది ఆ దీపము చూపించిన దారిలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం దీపం దారిని ఎలా చూపిస్తుందో తెలుసునండి ఏది దారి కాదో దాన్నంతా పరిహరించవచ్చు ఇది దారి కాదు ఇది దారి కాదు అని థౌజండ్ డైరెక్షన్స్ అది నిజెక్ట్ చేయడం అండ్ వన్ పర్టికులర్ డైరెక్షన్ ఇస్ పాయింట్ అది అది వ్యవసాయాత్మిక బుద్ధి ఇప్పుడు ఓ లెక్కల్లో మ్యాథమెటిక్స్ లో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ లో ఓ ప్రశ్న ఒకటి ఉంటుంది ఒక ఫోర్ డిజిట్స్ కాంబినేషన్ లాక్కున్నది ఆ డిజిట్స్ ఏవో ఉంటాయో ఇంకా డిస్క్రిప్షన్స్ ఇన్ హౌ మెనీ రాంగ్ వేస్ వన్ కెన్ ట్రై టు ఓపెన్ ఇట్ అని ప్రశ్న ఇన్ హౌ మెనీ రైట్ వేస్ వన్ కెన్ ఓపెన్ ఇట్ అని అడిగారు అనుకోండి ఆన్సర్ ఏమి మీరు క్యాల్కులేషన్ ఏం చేయకుండా నేను ఫార్ములా క్యాల్కులేషన్స్ ఏమి ఉండవు వెంటనే వన్ అని చెప్పి Kani in how many wrong ways it can be tried to open and what is that? A thief, can I how, in how many ways can a thief try to open it and fail? That is Krishna. It is IIT Krishna. Mathematics law, IIT ki Aruta rila to Krishna. In IIT, new paper lobe misa nohsara. It is Krishna. That is Calculate chaiya. Calculate chaiya permutations, combinations. Any, any permutations dheena to start houta hai, any dheena to start houta hai. Aalara Calculate chaiya. చేస్తే సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అంటే సెవెన్ వేస్ లో మీరు ప్రయత్నించినా అది తెరుచుకోదు కరెక్ట్వే ఒక్కటే ఉంటుంది ఈ శ్లోకానికి అది దృష్టాంతం వ్యవసాయాత్మక బుద్ధి ఏకే హూరునన్నా బహుశాఖాస్తి అనంత బుద్ధి అదే దృష్టాంతం ఇంకా వేరే దృష్టాంతం అక్కర్లా కాబట్టి ఈ భేద బుద్ధి పోతే అలాగా వేద బుద్ధి ఎప్పుడైతే పెరుగుతూ పోతుందో సంసారం అలా పెరుగుతూ పోతుంది అనేకము ఎవరికి తోచింది వాడు చెప్పుకుంటూ పోతారు ముఖ్యంగా ఆధ్యాత్మరంగా ఒక అమ్మగారు ఓం నమో నారాయణాయ అని మంత్రం దాన్ని జపం చేసేవారు అది ఎందుకు జపం చేసేవారు ఒక మహాత్ముడు ఆ మంత్రాన్ని మీరు జపం చేస్తే మీరు జీవితంలో మీ కుటుంబం చాలా క్షేమంగా ఉంటుంది సాధారణంగా యువతులు కుటుంబ క్షేమాన్ని కోరుకుంటారు పిల్లలు భర్త వాళ్ళ క్షేమాన్ని కోరి వాళ్ళు జపం చేస్తారు లేదా ప్రార్థనలు పూజలు చేసుకుంటారు ఆ విధంగా ఆమె అయ్యా మా అబ్బాయిలు మా అమ్మాయిలు వాళ్ళు చదువులు బాగా రావాలి అందరూ క్షేమంగా ఉండాలి లేదా మంత్ర జపన్నేం చేస్తాను వాళ్ళు ఎలాగూ చేరు వాళ్ళ తరఫున ఏం చేస్తాను అని అడిగే రావడం ప్రయాపెడతారు అయితే ఓ మహాత్ముడు చెప్పాడు ఓర్ణమో నారాయణ జపం చేయండి అష్టాక్షరి మహా అనంతరం మీకు క్షేమం కలుగుతుంది అని చెప్పారు చెప్తే మీరు ఉపదేశిస్తారా సరే ఆయన ఉపదేశించారు వీడి చేస్తున్నాయి ఈ ఆయన వెళ్ళిపోయారు ఆ మహాత్ముడు వెళ్ళిపోయారు ఇంకో మహాత్ముడు వచ్చారు ఓ సంవత్సరం తర్వాత వచ్చారు ఆయన భిక్షకు వచ్చారు భిక్షకు వస్తే ప్రసంగం మొదలు పెట్టారు లేకపోతే ఈ మొదలు పెట్టారు అమ్మగారిని మొదలుపెట్టిన ఉండొచ్చు కూడా సో నేను ఇలా ఉన్నామో నారాయణ మహామంత్రాన్ని అని ఆయనతో చెప్పారు అంటే ఆయన ఉన్నారు నీకు అష్టాక్షర మహామంత్రాన్ని జపం అధికారం నీకు లేదు నీకు అది జపం చేస్తే పాపం వస్తుందని చెప్పారు ఆయన్ని ఏం చెప్పాం అలా చెప్పి వాళ్ళు ఉండరని మీరు లోకంలో అనుకోండి చాలా మంది ఉన్నారు అని చెప్పారు పాపం వస్తుందండి అనేప్పుడు ఆవిడ భయపడతాను ప్రత్యవాయం అని చెప్పారు ప్రత్యవాయం అనే విద్యత ఏమైనా ఉన్నారు చూసారా అంటే నేను మిమ్మల్ని ఆ భగవంతుడు మిమ్మల్ని పనిష్మెంట్ ఇచ్చేస్తాడని అనేవి భయపడతాయి అయితే ఇప్పుడు ఏం చేయాలండి నేను మళ్ళీ ఆయన తాళే పట్టుకున్నాను పట్టుకుంటే ఆయన చెప్పారు ఇప్పుడు ఆ మంత్రాన్ని మీరు వదిలిపెట్టేయాలి ఉపదేశం తీసుకున్నారు కదా మరి ఏదో పుస్తకం శరీరం చేసింది అయితే ఉపదేశం తీసుకున్నారు కాబట్టి ఒక విధిలో విధి విధానంలో ఉపదేశం తీసుకున్నట్టుగానే విధి విధానంలో విదిలిపెట్టేయాలి ఎలా వదిలిపెట్టాలి దానికి నేను పద్ధతి చెప్తాను ఒక ఆవు చెవిలో వదిలిపెట్టాలి ఆవు చెవిలో విదిలిపెట్టడానికి విదిలిపెట్టడానికి ఇంకా అంటే పోతే ఆవు పోతున్నాను ఇది పరిహరించదగ్గది అంటే అది ఉండకూడదని కదా అది ఏదో దోషం అని కదా ఆ దోషం ఆగుతుపోవాలి మీరు ఎప్పుడైనా చూసారా చిన్న మీరు పరిట్రోళ్ళలో ఏం చేస్తారంటే దిష్టి తీసి రోడ్డు మధ్యలో వేస్తారు అవునండి ఎందుకంటే ఎవరో ఒకరు దాని మీద కాలు వేస్తే వాడిపోతారు ఎవరూ వేయలేదనుకోండి కాదు అందరూ దాన్ని తప్పించుకుని వెళ్ళిపోతారు సైకిళ్ళ వాళ్ళు బస్సు స్కూటర్ల వాళ్ళు కూడా తప్పించిపోతారు ఎవరు దాని మీద కాలు వేయలేదు అనుకోండి అది మళ్ళీ ఓనర్కి అంటే ఎవడో ఒకడు వీలైనంత తొందరలో దాని మీద కాలు ఆ దోషం ఆ శనో దోషమో దానికి శని అనుకోండి తప్పలా అలాంటి మాట అసలు ప్రేమించటం నాకు ఇష్టం ఉండదు ఆ దోషం ఆ పాపము దోషము అది ఇంకొక ఎంత తప్పండి అది అసలు ఆలోచన ఎంత తప్పండి అధ్యక్షనే తెల్లవారు సమేస్తారు నాలుగున్నర ఐదు ఏప్రికి తీసుకొచ్చి రోడ్డు మధ్యలో పారేస్తారు పొద్దున్నే వాళ్ళు ఉంటారు చూడలేదు పాలు తెచ్చుకుపోయి వాడు పల్లెటూళ్ళలో నుండి అనేక మంది ఎర్లీ మార్నింగ్ లేచిపోతారు ఎర్లీ రైజి వర్స్ ఉంటారు వాళ్ళలో ఎవరో ఒక తాళేస్తారు వేసినప్పటి నుంచి వాడి బెంగా ఆ రోజు వాడికి ఏదో అవ్వాల్సి అవుతుంది దీని మూలంగా ఏదో రాత్రి సరైన టింగి తినకపోతే కడుపులో పోతు వస్తే అదిగో ఏదో దిష్టి తొక్కే అంచేతనే కడుపులో పోతుంది అంటే వీడు ఇంకొకడు పోవాలి సో ఆవు పోవాలి ఆవు చెవిలో చెప్పేస్తే ఆవు పోతుంది ఈయన ఏం చేసేదంటే ఆవు చెవిలో ఆ మంత్రాన్ని విడిచిపెట్టింప చేశారు ఆవిడ ఆవు ఆవు తోలుగురం అంటే వాడు ఎవడో తోలుకొస్తాడు వంద రూపాయలు ఇస్తాడు ఆ వాడు పక్కన నిలబడతాడు ఈయన దానికి ఆచమనం అది చేసి సంకల్పం గోత్రస్య గోత్రాయా అష్టాక్షర మహామంత్ర పరిత్యాగం కలిసి అలాగే దానికి సంకల్పాలు చెప్పింది ఇంకే సంస్కృతంలో చెప్పాలే కాదు సంస్కృతం రానివాడు చెప్తాంటే వచ్చిన వాళ్ళు చెప్పడానికి అది విజయనండి ఇంకా కావాలంటే ఇంకా పోండి కొడుగు సమావారం కూడా చేయచ్చు దాన్ని సమాసాలు చేసి చేయచ్చు రాని వాడు చేస్తాడు అండి సమాసాలు ఏ అర్థం లేదు సమాసాలు సవాల్కృతం చదువుకున్న సో ఆవి చెవిలో ఎదురు ఆవిడ బరువు నెత్తి నుంచి బరువు ది దిగినట్టు వెళ్ళిపోయాడాలి దక్షిణ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు ఇంతటి మహాభాగ్యానికి ఆవు వాడు వంద రూపాయలు తీసుకుని ఆవు వాడు లేచకపోయడం ఏమేమవుదో ఆవుకేమవుతుందండి ఆవు ఏమవుదో ఆవిడో బాగానే ఉంటారు అయిపోయింది మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత నన్ను సలహా అడిగారు నేను నమోనారాయణ మహామంత్రం వదిలిపెట్టేశాను ఇప్పుడు నాకు ఇంకేదైనా మంత్రం ఇవ్వండి నేను చెప్పాను మీకు ఏమంత్రం ఇవ్వడం ఒక మహాత్ముడు మీకు మంత్రం ఇస్తే ఈ బహుశాఖ హెనంతష్ట బుద్ధజహ అవ్యవసాయినా మంత్రం ఇచ్చిన రోజు మీరు ఏమైనా తీసుకున్నారు అది మహామంత్ర దాని పేరే మహామంత్రం మహామంత్రం తీసుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో మంత్రం పట్టుకుని మళ్లీ ఇంకో మంత్రం ఏమన్నా అర్థం ఉండదండి అయితే నేను విడిచిపెట్టడం తప్ప తప్పు తర్వాత మీరు విడిచిపెట్టడం అన్నది మీ భ్రాంతి మీరు విడిచిపెట్టలేదు అలా విడిచిపెట్టరు అది మీకు ఆ మంత్రం మీకు వచ్చారు వచ్చు మీకు ఉపదేశం అయిందా లేదా అయింది మరి విడిచిపెట్టడం ఏంటి ఆవు చెవిలో విడిచిపెట్టేశానని విడిచిపెట్టలేదు మీరు ఆవు చెవిలో జపని చేశారు విడిచిపెట్టలేదేంటి విడిచిపెడతానంటే అలా ఎలా విడిచిపెడతారు మీరు ఆ సంస్కారం మీకు ఎక్కడి నుంచి పోతుంది అంత పవిత్రమైన సంస్కారం కాబట్టి మీరు విడిచిపెట్టలేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మీరు కంటిన్యూ చేసుకోండి కొత్త మంత్రాలు అనవసరం కొత్త మంత్రాలనే కంటిన్యూ చేయాలి దాన్ని ఎనిమిది లక్షలు చేయండి చేసిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి అంటే అసలు మీరు మాట్లాడదు ఎందుకంటే అలాగా నేను వచ్చాను నేను వెళ్ళిపోతాను ఇంకొకటి వస్తాను అలా ఉంటుంది కాబట్టి అలా ఎన్నడూ ఉండకూడదు ఒక స్థిరమైన బుద్ధి ఉండాలి అది ప్రమాణ జనితమైన బుద్ధే ఉండాలి ప్రమాణజనిత వివేక బుద్ధి అప్పుడు సంసారము ఈ అనంత భేద బుద్ధులు ఉపరతాసు తొలగిపోతాయి ఇప్పుడు సంసారం కూడా తొలగిపోతుంది మనస్సు తేలిక పడుతుందండి మనస్సుకి బరువే బరువు శరీరం బరువు బరువు కాదు శరీరం మీద మీరు భుజం మీద ఏదైనా బరువు పెట్టారని కొన్ని కాదు నిజానికి భుజం మీద కొంత బరువు పెట్టుకుని రోజు నడవడం మంచిది చూసుకోండి ఏదైనా ఒక పది కేజీలో పదిహేను కేజీలో మూట ఒకటి మంచి బట్టలు అవి పాడవకుండా అది కాకుండా ఒక మోటో ఒకటి శుభ్రంగా స్థిరంగా ఉండే మోటో ఒకటి తను సంపాదించండి బియ్యం మోటో ఏదో బియ్యం అయితే శ్రేష్టం ఫిక్స్ చేసేయండి రోజు ఏం చేస్తాడంటే ఆ మూటను వచ్చిపో పెట్టుకుని ఇట్నించటో అట్ ఇట్నించటో అట్నించ ఒక పది పది సార్లు ఇరవై సార్లు చేస్తే మీకు మెడకి ఏ వ్యాధి మెడకి వ్యాధి దాన్ని ఎప్పుడు ఇటు తిప్పడం మొత్తం తిరుగుతాడు ఇప్పుడే అది చూడబడుకోండి ఇట్లా చూడాల్సి వస్తుంది ఎందుకంటే తిప్పలేదు మేడ అది దాని ఆ నరాలన్నీ కూడా బాగా హార్డ్గా తయారైపోయి ఉంటాయి అది మేడ తిప్పలేదు ఎప్పుడైనా తిప్పితే కదా కాబట్టి నెక్తిమే పెట్టినా ఇటు అర్థమవుతుంది ఇది ఈ ఈ సమాచారం నేను ఎక్కడ నేర్చానంటే యోగా స్టూడియో ఉంది ఈ సేమస్వరకు యోగా స్టూడియో ఉంది అక్కడ అయ్యంగారు యోగా నేర్పతారు దాంట్లో వాళ్ళు పెట్టారు ఈ సిస్టమ్ అక్కడ ఈ సంచులు ఉంటాయి ఏమిషండి తగ్గిపో అడిగితే ఇదే చెప్పారు వాళ్ళు లోపల ఆ గులకరాళ్ళు కొంచెం శుభ్రమైన గులకరాళ్ళు నెత్తిలో ఉన్నాడు దువ్వు కాదు అవి కాదు అలాంటి గులకరాళ్ళు మెత్తగా ఉండి మూటలు కట్టుకుంటాయి అది వాళ్ళు నేను నేను వెంటనే అక్కడ నిలబడి చూశాను నెత్తి మీద రెండు మూటలు పెట్టుకుని నడిచేయటం ఈ భుజం మీద ఈ భుజం మీద మూటలు పెట్టుకుని నడవటం వెన్నె బరువు పెట్టేప్పటికీ అది ఖడక్ అవుతుంది అవన్నీ ఒక మంచి ఎక్సర్సైజ్ ఎవరీ బీడ్ ఆఫ్ ది బ్యాక్ మంచి ఎక్సర్సైజ్ వస్తుంది మీకు బీడికి బీడికి మధ్యన మాంసం ఉంటుంది చాలా సున్నితమైన మాంసం మెత్తగా ఉంటుంది అది ఆ మాంసము హార్డ్ అయిపోతుంది హార్డ్ అయిపోతే బ్యాక్ పెయిన్ ఆ మాంసం హార్డ్ కాకుండా సప్పుల్గా ఉండాలి అది ఉన్నట్లయితే మీకు బ్యాక్ పెయిన్ రాబట్టి మెడకి సీయాటి కానీ ఇదని అదని ఇవేమో వస్తూ ఏమీ రావు చక్కగా బరువులు బరువులు మోసేస్తూ ఉంటాయి ఈ హమాలేను ఉంటారు వాళ్ళకి వెన్నుముక మేడ దానికి సంబంధించిన రోగాలు ఏవే రావు వాళ్ళు కావాలి ప్రాణం పోయే వరకు వాళ్ళ ఖడక్కుంటారు కాబట్టి ఆ పని చెయ్యాలి హరకు కాబట్టి బరువు శరీరానికి బరువు మంచిది మనస్సుకి బరువు చెడ్డ మనస్సు నిర్మలంగా బరువు తక్కువ ఉండాలి అంటే భేద బాగా తగ్గిపోవాలి ఆ శ్లోకం చాలా గొప్ప శ్లోకం భాష్యం తాబుద్ధయ బహుశాఖాహ్య శాఖా యాశాంతా బహుశాఖాభేదా ఇచ్చేతత్ చూడండి గీతలో ఉపదేశం జనరల్ గా ఉంటుంది జనరల్ టర్మ్స్ సాధారణంగా ఉంటుంది ఉపదేశం స్పెసిఫిక్ గా ఉండదు స్పెసిఫిక్ ఉపదేశం అంటే ఏంటి నువ్వు ఈవేళ ఉపవాసం చేయి రాత్రిపూట ఈది తినో ఈ జపని చేయి ఈ పని చేయి ఈ పని చేయి అది స్పెసిఫిక్ ఉపదేశం అది ధర్మశాస్త్రాదుల్లో వ్రతము చేపట్టిన సందర్భాల్లో ఈ వ్రతంలో ఈ నియమాలు అని అలా స్పెసిఫిక్ గా ఉంటాయి ఉపదేశాలు సంథింగ్ టు బి డన్ సంథింగ్ టు బి అవాయిడెడ్ అండ్ అలా స్పెసిఫైడ్గా ఉంటాయి రెస్ గీతల ఉపదేశాలు అలా ఉండవుగా గీతల ఉపదేశాలు ఎలా ఉంటాయంటే జనరల్ వే జనరల్ విజ్డమ్ బై బుచ్డ్ లేదు కాబట్టి అది స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఏమో కొన్ని పాఠం చెప్పేటప్పుడు చెప్పడం జరుగుతుంది ఇంకా మిగిలిన ప్రతి వ్యక్తి తనకి తాను వర్కౌట్ చేసుకోవాల్సింది ఈ పర్సన్ హ్యాస్ టు వర్క్అవుట్ గీత మీకు ఈ దారిలో వెళ్ళి ఆ దారిని చూపించడం గీత ఏం చేస్తుందంటే మీ చేతిలో ఒక దీపాన్ని పెడుతుంది జ్ఞానదీపం జ్ఞానదీపైన భాస్పథాలు ఆ దీపంలో మీకు అన్ని దారులు కనపడతాయి సరైన దారిని మీరు వెతుక్కుని మీరు నిర్ణయించుకుని అందుకు వెళ్తాం అంతేకాని గీత మీకు ఇది చేయి ఇది చేయి ఇది చేయదు ఇది చేయదు అలా చెప్పదు అంటే అతనే టీచింగ్ అంతా కూడా వేదాంతానికి సంబంధించి జనరల్ గా ఉంటుంది ఎప్పుడు కూడా జనరల్ గా ఉండే టీచింగ్ వ్యాపకంగా ఉంటుంది సూక్ష్మంగా ఉంటుంది స్పెసిఫైడ్ టీచింగ్ చాలా స్థూలంగా ఉంటుంది ఇదిగో ఇది ఇక్కడ ఇలా ఉండు ఇది ఇలా చేయి మూడు ఆచమనం చేయి అంటే స్థూలంగా ఉంటుంది ఈజీ టు డూ బట్ జనరల్ గా సూక్ష్మంగా ఉన్నదే మోర్ డిఫికల్ట్ ఈ శ్లోకం దానికి చక్కటి దృష్టాంతం సో ఈ బుద్ధులున్నాయే ఈ ఒక స్థిరత్వం లేని వాడి బుద్ధులు ఒక బుద్ధి కాదు అనేక బుద్ధులు బహుశాఖా అంటే దానికి సమాసం బహువ్రీహ సమాసం బహ్య శాఖ యాశాంత ఏ బుద్ధులకైతే అనేకములవు శాఖలు ఆ బుద్ధులు బహుశాఖాహ అనబడుము బహువ్రీహ సమాసం మీకు ఇంకా రాలేదు బట్ అనేక సార్లు భాష్యాల్లో వస్తూ ఉంటుంది సో బహుశాఖలు గలవి శాఖలంటే ఏమిటండి భేదములు అని అర్థం బహుభేదా ఇచ్చేత అనేక భేదములు గలవి అని అర్థం శాఖలు కొమ్మలు అనేక కొమ్మలు గలవి అంటే కొమ్మలేముంటాయంటే బుద్ధిలో కొమ్మలేముంటాయి అంటే అనేక భేదములు ఉంటాయా బుద్ధిలో భేదముల పుట్టలా ఉంటుంది బుద్ధిలో వాడు ఏది ఏది ఒక నిర్ణయానికి వాడంతటి వాడు రాలేడు అలాగ నలిగిపోతూ ఉంటాడు కానీ నిర్ణయానికి రాలేదు లక్షా తొంభై సంశయాలు సందేహాలు ఎందుకంటే ఒకటి చెప్తే ఇంకో దానికి ఏదో లింకు పెడతాడు మరోటి చెప్తే మరో దానికి లింకు పెడతారు అలా దేనికో లింకు పెట్టుకుంటా పోతాడు లక్షా తొంభై సందేహాలు సంశయాలు అలా చాలా మంది ఉంటారు అలా ఉండకూడదు ఆ స్థితికి మనం చేరుకోకూడదు ప్రతి శాఖాహి అనంతా దీంట్లో మళ్ళీ ఆ డివిజన్ ఎలాగంటే ఒక మ్రాన్ ఉన్నది ఈ మ్రాన్ నుంచి పది కొమ్మలు వచ్చాయి మళ్ళీ ప్రతి కొమ్మ నుంచి మళ్ళీ ఇంకో పది కొమ్మలు వచ్చాయి ఇప్పుడు మొత్తం కొమ్మలు ఎన్నో మొత్తం భేదాలు ఎన్నవుతాయి పది ప్లస్ పది అవ్వు పది ఇంటూ పది కదా వంద అవుతాయి జామెట్రిక్ ప్రపోర్షన్ లో పోతుంది తప్పిస్తే అరిథమెటిక్ ప్రపోర్షన్ లో పోదు ఇక్కడ అంతే బహుశాఖాహ అనంతా అనేక శాఖలు అంటే అనేక భేదాలు మళ్ళీ ఒక్కొక్క భేదంలో మళ్ళీ అనేక భేదాలు అనంత భేదాలు సో ప్రతి శాఖా భేదేమహి అనంత బుద్ధయ ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క కొమ్మలో మళ్ళీ అనంతములైన భేదములు ఎన్ని భేదాలండి అన్నా అసలు ఒక వ్యవస్థమైన ఉంది అసలు చూద్దాం అంటే వ్యవస్థ అనేది లేకుండా అయిపోతుంది చాలా కష్టమైపోయింది హిందూ ధర్మాన్ని ఒక త్రాతి మీదకి తీసుకురావటం ఎంత కష్టం అంటే It is a very very diversified uh system uh adhi it is a strength oka pull <ım Laser> strength ga undi adhi ippudu it weakness aipothu okka to okka devuladu konantote mana shakti yukti anni pothu inka manam mana dharmanni manam rakshinchukovadam anadi asambhavam aipothundam asthi tochisindi ala raakopadu patevala కాబట్టి అలాంటి అన్ని భేదాలు రాకూడదు అది సమాజ దృష్టి అని నేను చెప్పాను వ్యక్తి తనకి తాను వ్యక్తికి బోధ కదండి ఒక సాధకుడికి చేసేటువంటి బోధ వ్యక్తి తన జీవితాన్ని సింప్లిఫై చేసేసుకోవాలి సింపుల్ సరళమైన జీవితాన్ని రుజువైన అంటే తిన్ననైన జీవితాన్ని సరళమైన జీవితాన్ని చేసుకోవాలి ఇప్పుడు భోజనం ఉందనుకోండి భోజనం కూడా మన భోజనాలు ఎలా ఉంటాయంటే బహుశాఖాస్ జనంతాచరినట్టుగా ఉంటాయి అంతలా అక్కర్లా సింపుల్ గా మంచి పుష్టికరమైన ఆహారం న్యూట్రిషస్ ఫుడ్ సాత్విక ఆహారం త్రీ టూ త్రీ ఆర్ ఫోర్ ఐటమ్స్ అలాగా ఆర్ ఫైవ్ ఐటమ్స్ అన్నట్టుగా రేపు రేపు రాబోయే శంకర జయంతి కేటరింగ్ కి దీన్ని అప్లై చేయద్దు నేను జనరల్ గా చెప్తున్నా ఆ రాబోయే కేటరింగ్ కి వెంటనే అప్లై చేయమని కాదు కేటరింగ్ అప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి ఎందుకంటే ప్రతి వ్యక్తి ఎవరికి కావాల్సిన ఐటమ్స్ పడుతుంది దానికుండి లాజిక్ దానికుండి అది అలా చేతంలో వన్ షుడ్ మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఇది మంచిది దానివల్ల ఇప్పుడు భోజనాలు సింపుల్ చేసేయాలి డ్రెస్ డ్రస్ సింపుల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటుందంటే చెప్పులు కొంటారు కొంతమంది ఎన్ని జతలు ఉంటాయో తెలుసుకోండి ఇప్పుడు ఫిలిప్పైన్స్ రాణి ఒక ఆమె ఫిలిప్పైన్స్ దేశం రాణి ఆ రాజకులము ఆ రాజ్యభ్రష్టులు అయిపోయారు వాళ్ళు అంటే ఆమెకి ఎన్ని చెత్తలు చెప్పులు ఉండేవి మూడు వేలో ఎన్నో ఉండేవి జైలు ఎంత ఎన్ని చెత్తలు చెప్పులు ఉండేవి వెయ్యో ఎన్నో లేక ముప్పై వేలో ఆవిడకు ఉండేవి ఐదు వేలో పదివేలో ఎవిడికి ఉండేవి నేను ఇంకోటి అడుగుతా మన వాళ్ళు పదో చెప్పులు చేతలు పెట్టుకుంటా ఎందుకండి అన్న ఎందుకండి తిరిగిపోతాయి నేను ఒకప్పుడు ఫీల్ అవుతా బ్యాడ్ గా ఫీల్ అవుతా నాకు చెప్పులు చెప్పు ఈ మంచు ఈ మంచు దేశాలకి వెళుతూ ఉండడం మూలంగా ఈ నెంబర్ ఆఫ్ షూస్ టైప్స్ ఆఫ్ షూస్ అవి పెరిగిపోతాయండి మంచి ఫాల్కి ఒక షూ వింటర్ ఒక షూ ఫాల్ ఆ వింటర్ షూ ఫాల్లో వేసుకోవటం చాలా కష్టం దాన్ని వేసుకోవడం తీయటం ఇదే ప్రాజెక్టు బయట దాన్ని తక్కువ మనం వీధిలో వెళ్లాలంటే కుదరదు దాంట్లో సో అదో పెద్ద ప్రాజెక్టు కాబట్టి వింటర్ షూస్ వేరు ఫాల్ షూస్ వేరు తర్వాత షూస్ లేకుండా వీధిలోకి వెళ్ళడానికి లేదు చిన్న చిన్న డిస్టెన్స్ వస్తమాను షూస్ చికాకు కాబట్టి సమ్ సింపుల్ చప్పల్స్ మీరు అగస్ట్ లో అమెరికా వెళ్తే ఫిబ్రవరిలో వస్తే ఏం చేసి అక్కడ ఉన్న ఐదు నాలుగు ఐదు మీకు మినిమం త్రీ టైప్స్ ఆఫ్ చప్పల్స్ కావాల్సి సింపుల్ చప్పల్స్ షూస్ ఆఫ్ నార్మల్ సింపుల్ సైజ్ అండ్ యాజ్ ది టెంపరేచర్ డ్రాప్ డౌన్ ఎస్పెషల్లీ కెనడా వెళ్తున్నాము ఈ షూస్ పనికి రావు యూ షుడ్ హ్యావ్ ఎ స్పెషల్ షూస్ అక్కడికి ఎన్ని చేతలయ్యి మూడయ్యాయి ఇవి మీరు ఓవర్ ఏ పీరియడ్ మీకు నెంబర్ పెరుగుతుంది అది పారసీమిక ఎలా పారేస్తారు బాగున్నదని ఎలా పారేస్తాను నాకే యాక్సిడెన్స్ నేను ఇస్ దిస్ సాధువులు అయి ఉండి ఇంత ఇంత లగేజీ ఇజ్ ఇట్ పెర్ అని అవర్ పార్ట్ అని అప్లకుండా అవుతాయి కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంటే ఇంత గృహస్థుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి యూ కెన్ ఇమాజిన్ ది హావ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ వేస్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్ ది సొసైటీ కాబట్టి జీవితం అంత కఠినంత అలా అయిపోకూడదు సరళంగా ఉంది ట్రావెల్ లైట్ ఎప్పుడైనా చూసి చెప్పారా ట్రావెల్ లైట్ ట్రావెల్ లైట్ అంటే ఉరికే రైల్లో ట్రావెల్ అయితేనే విమానంలో ట్రావెల్ అయితే జీవితంలో జీవితంలో ట్రావెల్ లైట్ అప్పుడు భేద బుద్ధులు బాగా తగ్గుతాయి ఈ మనస్సుకి శాఖలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జంపు చేసేటువంటి లక్షణం అసలే కోతి కపి వివేకానంద చెప్తూ ఉండేవాడు ఈ శ్లోకాన్ని కపి కాపిన అంటే ఏదో శ్లోకం చెప్పేవాడు తర్వాత ఇంకేదో కోతి అదేమో తాగిందే దానికి ఆల్కహాల్ దొరికిందే అది శ్రీసాకర దొరికింది తాగిందే తేలు కుట్టింది అసలు ఇవేమీ అక్కడ లేకుండానే గెంతులు వేస్తూ ఉంటుంది కోతి కదండి కోతి స్థిరంగా కూర్చోడు ఇచ్చే చోటు జంపు చేస్తూ ఉంటుంది దాని మీద ఆల్కహాల్ తాగింది స్థిరంగా కూర్చుని వాడే తాగితే జంపు చేస్తాడు కోతి తాగింది పైన తేలు కుట్టింది తేలు కుట్టితే ఇంకా అసలు ఒకటి కూర్చోవడం గెంతులు వేయటమే ఆ పెయిన్ అలా ఉంటుంది ఆ పైన దెయ్యం పట్టింది భూతావేశం ఆ కోతి ఎలా ఉంటుందో మీరు మన మనస్సే మన మనస్సే ఆ కోతి ఇన్ని శాఖా భేదాలు పెట్టేస్తే మనిషి చాలా కష్టపడుతుంటారు కాబట్టి ఆ భేదాలన్నింటినీ కూడా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరికి ఇన్ని భేద బుద్ధులు ఎవరికి ప్రమాణం అంటే ఏమిటో తెలియని వాళ్ళకి అంటున్నారు చాలా బాగా నిరూపణ చేశారు కేశాం అంటే ఎవరికి అవ్యవసాయినా వ్యవసాయ బుద్ధులేని వాళ్ళకి అంటే అర్థం చెప్తారు చూడండి ప్రమాణ జనిత వివేక బుద్ధిరహితాం ఇర్థ కాబట్టి ప్రమాణము ప్రమాణము అంటే శాస్త్ర ప్రమాణం గీత ప్రమాణం దాన్ని చదువుకోవడం వల్ల ఒక బుద్ధి పుడుతుంది ప్రమాణం వల్ల పుట్టిన బుద్ధి ఇటువంటి బుద్ధి వివేక బుద్ధి వివేక బుద్ధి అంటే ఏమిటో తెలుసునండి మనకి అవసరమైంది ఇది మిగతా అన్ని మనకు అక్కర్లేదు ఇది వివేకబుద్ధి ఏది కావాలి ఏది అక్కర్లేదు శట్టింగ్ చేసే బుద్ధి పేరు వివేక బుద్ధి నిత్యానిత్య వస్తు వివేకం ఆత్మానాత్మ వివేకం దాని వివేక బుద్ధి అంటారు చాలా విలువైన బుద్ధి బుద్ధి ఆలోచన జ్ఞానము చాలా విలువైన బుద్ధి జనులలో వివేకం చాలా తక్కువగా ఉంది జీవితంలో ముందడుగు వేసి కష్టాలు పడుతూ ఉంటారు కాబట్టి ఎందువల్ల అంటే ప్రమాణము లేకపోవడం జీ ప్రమాణం లేకుండా జీవించకూడదు నిజానికి మహాత్ములు ఏమంటారంటే జీవితంలో గురువు లేకుండా జీవించకూడదు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో యూనివర్సిటీకి తీసుకోగలుగుతారు ఏదో చదువుతారు ఉద్యోగం సంపాదిస్తారు ఎవరైతే కొన్ని ఉద్యోగ వ్యవసాయం అగ్రికల్చర్లో స్థిరపడతారు ఏదో బాగా చేస్తూ ఉంటారు డబ్బు వస్తూ ఉంటారు అయిపోయింది ఇంక మనం జీవితంలో చేయాల్సిందంతా చేసేసే దింగ్ టు డూ అనే లెవెల్కి వచ్చేస్తాం నథింగ్ టు డూ అంటే ఇంకేం చేస్తావు నువ్వు ఏం చేస్తావు అర్థ కామ డబ్బు సంపాదిస్తూ ఉంటావు ఏదో బిజినెస్ ఉద్యోగమో వ్యవసాయమో ఏదో చేస్తూ ఉంటే డబ్బు సంపాదిస్తూ ఉంటాం అర్థ ఈ డబ్బు దేనికి దేనికి ఏంటంటే డబ్బు దేనికి పిచ్చి ప్రశ్న కామా అనేక భోగాలు ఉన్నాయి ఆ భోగాలను అనుభవిస్తూ ఉంటాం అర్థా కామా ఇంకైతే దేవుడు దేవం అక్కర్లేదానికి దేవుడు దేవం అక్కర్లేకపోవడమే అప్పుడప్పుడు దేవుడికి సంపాదిస్తాం తర్వాత ఎప్పుడైనా అమావాసనాడో లేకపోతే పూర్ణిమ ఎప్పుడైనా ఒకసారి దేవాలయానికి వెళ్తాం సంవత్సరానికి ఒకసారి తిరుపతికి వెళ్తాం ఎప్పుడైనా గుండు కూడా జయించుకు వస్తాం తిరుపతిలో ఇంకే ఇంకా దేవుడు ఇంకా ఇంకా దేవుడు ఇంత చేశాం కదా అంటే ఏదో దేవుడు కూడా మన వాట మన వంతు వాట ఒక మొక్కుబడి చెల్లించేసి ఇంకా ఇప్పుడు నోల్ ముస్ కూర్చోయే డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ అనే లెవెల్లో దేవుడు కూడా కొంత వాటా పారేసి ఇంకా డిస్టర్బ్ చేయదు అంటే అవాయిడబుల్ న్యూస్టెన్స్ అన్నట్టుగా ఆ విధంగా ట్రీట్ చేస్తే సో నవ్ దర్సన్ హీ హాజ్ డన్ వాట్ ఆర్ హ్యాస్ టు బి డన్ ఒక హ్యూమన్ లైఫ్ లో చేయాల్సిందంటే చేసేస్తుంది ఈస్ ది రైట్ వే ఆఫ్ లివింగ్ అలా అలా జీవిస్తూ అనేకములైనటువంటి భయంకరములైన సమస్యలు ఉదయిస్తాయి మనస్సు నిర్మాణం చేసి పెట్టింది సమస్యలు వచ్చిన సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయి అజ్ఞానం నుంచి వచ్చాయి ఈ సమస్యలు వచ్చిన రోజు వీడు పరిష్కారం కోసం వీడు మళ్లీ తిరిగేస్తూ ఉంటాడు పరిష్కారం రుద్రాక్షం మీ సమస్యలు పరిష్కరి సమస్యలను రుద్రాక్షలు ఎలా పరిష్కరిస్తాయండి మీరు మీ కొలిగ్తో ఆఫీసులో మీ కోలీతో దుర్వ్యవహారం చేసి దెబ్బలా పెట్టుకుని కష్టాల్లో పడి ఆ కష్టాల్లో నిండి రుద్రాక్షలు తీర్చాలంటే ఎలా తీరుస్తాయండి చేతన పురుషుడు యొక్క కష్టాలని జడవస్తువులు ఎలా తీరుస్తాయి అంటే కాదు దానికి ఆరు గీతలు ఉన్నాయి కాబట్టి తీరుస్తాయి ఆరు గీతలు ఉంటే నీ కష్టాలు ఎందుకు తీరుస్తాయి ఏమైనా అనర్థం ఎవరో చెప్పేది వాడు ఎవడో చెప్పాడు వాడు ఏం చదివి చెప్పాడు ఏం ప్రమాణంతో చెప్పాడు నేను ఒక్కటే మాట మీకంట సంస్కృతం రాని వాడికి ఏ మాట చెప్పే అర్హత లేదు ఎందుకంటే శాస్త్రాలన్నీ ఏ భాషలో ఉన్నాయి సంస్కృత భాషలో ఉన్నాయి మన ధర్మానికి మూలం భాష ఏమిటి సంస్కృతం వేదోఖ్యలో ధర్మ మూలం అన్ని ధర్మములకు మూలమేమిటి వేదము వేదం ఏ భాషలో ఉంది తెలుగు భాషలో ఉందా సంస్కృత భాషలో ఉందా వీడికి తెలుగే సరిగ్గా రాదు కదా వీడిసిన వేదం ఎప్పుడు వేదంలో భాష వీడికి ఏం ఐదు ఐదు గీతలున్న రుద్రాక్షం మంచిదా ఏడు గీతలున్న రుద్రాక్షం ఇచ్చి వీరికి ఎలా తెలిసింది ఒక శ్లోకం సరిగ్గా చదవలేడు ఒక శ్లోకం చదవడం పూర్తయ్యప్పటికి వీరికి సంస్కృతం రాదని నేను మీకు సర్టిఫికేట్ బాంధువేపే రాసిస్తాను నేను రాసిస్తాను మీరు తెచ్చుకోండి పేపర్ నేను రాసిస్తాను వీరికి సంస్కృతం రాదు అని రాసిస్తా మీరు వాడు శ్లోకం లేదు ఒకడోసారి శ్లోకం చదివాడు ఏ శ్లో గీత కోటేశ్లో గీతలో శ్లోకం అనేది కఠినమైన శ్లోకం చదివాడా అంటే కాదు కర్మణ్యేవాధికారస్తే చదివి అది మామూలుగా లోక ప్రసిద్ధమైన శ్లోకం అర్థం తెలిసిందో మానిందో శ్లోకంలో కష్టమే లేదు కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదా మా కర్మఫల హేతుర్భూ మా దేశంతో స్వకర్మే ఇది చదివాడు ఇది ఎందుకు చదివాడు అంటే కొటేషన్ ఇస్తున్నాడు హీఈ్ ఎక్స్ప్లెయినింగ్ సమ్థింగ్ అండ్ హీ కోర్ట్స్ అది చదవడం పూర్తయ్యేపటికి నాకు వెంటనే కాల కొట్టి నాలుగు ముట్టికాయలు వేయాలి ఎందుకంటే నేను వేదాంతం చదివానంటాడు భగవద్గీత అంతా నేను ఈ మూల నుంచి ఆముందుగా చదివానంటాడు పాఠాలు చెప్తున్నాడు భగవద్గీత శ్లోకం సరిగ్గా చదవడం కాదు ఈ నా సంస్కృతి అక్కడ కర్మ అనే శబ్దం యొక్క లక్షణం తెలిసి ఆల్దీస్ హౌదో అని మీరు నన్ను అడుగుతారేమో నాకు తెలుసు అన్న ఉడికిందులోదో మీకు ఎలా తెలుస్తుంది ఒక మెతుకుని స్థాయి చేత మీకు అన్న ఉడికిందులోదో తెలుస్తుందా లేదా అలాగే అదే న్యాయం చేత అదే పద్ధతిలో ఒక్క శ్లోకం ఎదురవడం సంస్కృతం వచ్చే రోజు తెలిసిపోదండి శ్లోకం చదివేపడికే కాబట్టి ప్రమాణం లేకుండగా ఏవేమో కథలు చెప్పేటువంటి వ్యక్తిని అంటే వ్యక్తి దుర్దోషం కాదు ఆ ప్రమాణరహితమైనటువంటి పద్ధతిని స్వీకరించి అదేదో మార్గం అని దాంట్లో పడిపోతూ ఉంటే అలాంటివి ఉంటే వంద కనుకాల ఈ రోజు ఒక మార్గం రేపో మార్గం అనార్థం ఉంద ప్రమాణజనిత ప్రమాణజనిత వివేక రహిత ఓ ప్రమాణము ఆ ప్రమాణం వల్ల పుట్టిన వివేక బుద్ధి అవేమీ లేని వాళ్ళకి ఓ రోజుల్లాగా ఓ రోజుల్లాగా బా పోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకేమి స్థిరత్వం ఉండదు గీత యొక్క నిరూపణ చాలా మంచి నిరూపణ అక్కడికి యోగ మహిమోపనిషత్తు అయింది అంటే ఇప్పుడు కర్మయోగం యొక్క లక్షణాలు ఎన్ని చెప్పినట్టు అండి చెప్పారు ఏమిటి ఒకటి ఏమిటంటే ఈ కర్మయోగాన్ని కనుక మీరు అనుష్టిస్తే రాబోయేదంతా కర్మయోగమే ముందు దాని మహిమని చెప్పారు కర్మయోగాన్ని గనక మీరు జీవితంలో భాగంగా చేసుకుంటే మొదటి లక్షణమేమిటి కర్మబంధం ప్రహాస్ చేసి లక్షణం ఏమిటి అధిక్రమ నాశము లేకుండుట మూడవ లక్షణం ఏమిటి ప్రత్యవాయము లేకుండుట నాలుగవ లక్షణం ఏమిటి కొద్దిపాటు కర్మయోగాన్ని అనుష్ఠించినా కూడా మీరు మహాభయము నుండి రక్షించబడుట పంచమయోభక్తి వచ్చింది చూసారా త్రాయతే మహతో భయా ఇవాళ పాఠంలో చెప్పానండి త్రా దీత్రార్థానం భయ హేతు దేని నుంచి రక్షిస్తారు దేనివల్ల భయం కలుగుతుందో దాని నుంచి రక్షిస్తారు కదండి ఆ భయం కలిగేటువంటి దానికి పంచమే భక్తి వస్తుంది అదిగో మహతో భయ మహత పంచమే అండో మహత కదా ఇవాళ మహత మహద్భ్యాం మహద్భ్యహష్ఠి అనుకున్నాను మహత శబ్దం పంజమే షష్ఠి అన్నారంటే సంస్కృతం దాని వాడికి అవుతుంది ఇందాక ఎవర వచ్చుదో అదో చెప్తారు భయాత్ పక్కలుంటే మహత సృష్టి పంచమే అవుతుంది మహతో భయా సో మహాభయ కొంచెమైనా అంటే ఇప్పుడు హఠాత్తుగా కర్మయోగం అని ఒక పెద్ద బండరాయి నెత్తి మీద ఎత్తేసుకోమనే అభిప్రాయం కాదు స్టార్ట్ ఆ మార్గంలో ఆలోచించడం మొదలు పెట్టండి కామ్య కర్మల్ని పక్కన పెట్టడం మనం చేయగలుగుతామా మన జీవితంలో కామ్య కర్మల ప్రభావం ఎంత అని ఒక పరిశీలన చేసుకుని ఒక్కడుగు ఆ డైరెక్షన్ లో మీరు వేస్తే మీరు కొడతారు లేకపోతారు మహాభయం అంటే సంసార భయం నుంచి మీరు రక్షించబడతారు నాలుగో అంశం ఐదోదేవిటో తెలుసునా వ్యవసాయాత్మిక బుద్ధి మీ బుద్ధి నిశ్చయాత్మకంగా తయారవుతుంది ఎంత తేలికండి మనసు బుద్ది నిశ్చయాత్మకంగా ఉంది అంటే సికింద్రాబాద్ స్టేషన్ కు వెళ్లి ఏ రైలెక్కాలో తెలియని వాళ్ళగా అయిపోకూడదు బతుకు అలా అయిపోకూడదు స్టేషన్కి వెళ్తున్నాము అంటే మనకు తెలుస్తుంది ఏ రైలు ఎక్కడ ఆ రైలే ఎక్కుతాం అంతకంటే నేను జనపల్లాన్ని చూసా విజయవాడ స్టేషన్లో చూసా మూడేళ్ళ నాలుగేళ్ల కొన్నాడు చాలా చలాంటి కొన్నాడు వారు వాళ్ళ అమ్మగారిని విసిగించేస్తున్నారు ఏమిటి విసిగించడా ఏటో తెలుసినా అప్పుడే తమిళనాడు ఎక్స్ప్రెస్ వచ్చింది మిగతా రైళ్ళన్ని ఎర్ర రైళ్ళు ఇదివరకు మాట చెప్తున్నా ఈ మధ్య కాలం కాదు ఇది మిగతావి ఎర్రగా ఉంటాయి ఎర్రగంటే రెడ్ కలర్ లో ఉంటాయి బోగీలు డల్ రెడ్ కలర్ ఈ తమిళనాడు ఎక్స్ప్రెస్ ఆ రోజుల్లో చేశారు ఏపీ ఎక్స్ప్రెస్ కింద ముందు ఇంట్రడ్యూస్ చేశారు అది బ్లూ కలర్ లో అలా అది చూస్తే దాంట్లో ఎక్కాలని నాకే అనిపించింది అంటే ఈ రైలుది ఈ కుర్రాడు ఆ బ్లాట్ వరకు పక్కన కూర్చున్నారు ఆవిడ ఆవిడ్ని లాగేసుకున్నాడు ఈ రైలు ఎక్కుదాం ఈ రైలు ఎక్కుదాం ఈ రైలు ఎక్కుదాం కాలుగా వాడు గుట్టుక వేసి కూర్చోబెడితే మళ్ళీ ఎడిచేడు కొంతసేపు కూర్చున్నాడు ఓ చాకులకినాడు ఆ తమిళనాడు వెళ్ళిపోయాడు ఈ లోపల ఇది గదో పాసింది వచ్చింది విలక్షణంగా ఉంది ఇదే కుదా ఉంటాడు అలాగే జీవితం అలా ఉండకూడదు ఆవిడికి తెలుసు జీవితం ఏవో ఈ లోపల నరసపుర ఎక్స్ప్రెస్ ఏదో వచ్చింది దాంట్లో ఎక్కి ఇది నేను చూశాను ప్లాట్ఫామ్ మీద చూశాను చూశాను అనుకున్నా ఓహో వివేకం వివేకం లేని దానికి ఇంత భేదం ఉంటుంది మన జీవితం అలా ఉండకూడదు మనకి తెలుసు మనం ఏ పూర్వం కథ అన్నాడు మనం ఎక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేటు అన్నది ఎవరి కథ అన్నది ఎవరు నాకు గుర్తులేదు వాడే శ్రీశ్రీ అన్నాడా ఆరుద్ర అన్నాడు శ్రీశ్రీగా మనం ఎక్కాల్సిన రైలు ఒక జీవిత కాలం లేటు అన్నాడు అంటే అర్థం మనం ఇంకా ఆత్మజ్ఞానం వైపు ఇంకా వెళ్ళలేదు జీవితం అయిపోతుంది ఎలా అలాంటి అర్థమేదో అయ్యి ఉంటుంది అతను అలా అయిపోకూడదు ఒక జీవితకాలం లేట్ అంటే ఇంకేముందండి ఏ గంట లేటు రెండు గంటలు లేటు పది ఏళ్ళు లేటు పాతికేళ్ళు లేట్ అయింది ముప్పై ఏళ్ళు లేట్ ఇంకా ఇంకా లేటు ఆగిపోవాలి కాబట్టి అది ఐదవ లక్షణం వ్యవసాయాత్మిక బుద్ధి ఇప్పుడు మీకు ఆ యోగ మహిమ పనిషత్ దాని పేరు పెట్టిన ఐదు అంశాలు ఆ యోగము యొక్క కన్న యొక్క మహిమని పోషిస్తున్నాయి ఇప్పుడు తర్వాత శ్లోకం ఇక్కడి నుంచి మళ్ళీ కామనిందోపనిషత్ అని ప్రారంభం కామ నింద ఉపనిషత్ కాముణ్ణి నిందిస్తారు రాముణ్ణి పట్టుకోవాలండి కాముణ్ణి కాదు అదే కామ నింద అంటే అంటే మీ హృదయంలో మీరు కర్మం చేస్తారు ఇదంతా కర్మయోగం కదా కర్మయోగం ఆరంభం అయిపోయింది కదా యోగే త్రిమాంశకుము నీకు యోగం చెప్తాను నేను కర్మయోగం చెప్తాను నేను సో మీరు కర్మను చేసేప్పుడు కర్మ వెనుక ప్రేరణ కాముడా రాముడా అనే ప్రశ్న కర్మ వెనుక ప్రేరణ కాముడైతే కామ్య కర్మ రాముడైతే నిత్య కర్మ కర్మయోగం అయిపోతుంది రాముడు అంటే దేవుడు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారు కాబట్టి కామ నిందోపనిషద్దు కాముణ్ణి ఏం చేస్తారండి కాముణ్ణి ఏం చేయాలి దహనం చేయాలి కాముణ్ణి చేయాల్సింది దహనం నేను ఊళ్ళో పక్క వాళ్ళ ఇంట్లో ఉండే కట్టెలోనూ ఏవో పోల్స్ తీసుకొచ్చి రోడ్డు మీద పారేసి నిప్పులు పెడితే ఏమైందిట్టడికి కా మన హృదయంలో ఉన్న కాముడికి దహనం దహన క్రియేట్ చేయాలి శివుడు ఏం చేశాడండీ కాముడిని దహనం చేశాడు ప్రతి సంవత్సరం మన వాళ్ళు కామదహనం చేసుకోని కామదహనం అనేది వాస్తవంగా ప్రతి వ్యక్తి తన హృదయంలో కామదహనం చేయాలి కామాలని టిజెప్ చేయాలి మరి కామదహనం చేయటానికి నిప్పు కావాలిగా ఆ నిప్పు ఏమిటి జ్ఞానమనే అగ్ని జ్ఞానాగ్నితోటి అయితే వివేక అగ్నితోటి వివేకమనే అగ్నితోటి కామనలను దహనం చేయాలి అంటే ముందు కామనల యొక్క దోషమును గుర్తించాలి దోషాన్ని గుర్తిస్తే మీకు ఆ మనస్సులో ఉండే దోషాన్ని గుర్తిస్తే ఆ దోషంపై మీకు విజయం లభిస్తుంది మనస్సుకి సంబంధించి శరీరంలో దోషాన్ని గుర్తిస్తే విజయం లభించకూడదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మందు వేసుకోవాలి వాళ్ళు చెప్పిన విధంగా మందు వాడితే అప్పుడు ఆ దోషం పోతుంది పది రోజులు ఇంకో పడుతుంది ఒకప్పుడు సర్జరీ కూడా అవసరం అవుతుంది దోషం పోతా కానీ మనస్సులో దోషం గుర్తిస్తే యూ గెట్ డి అఫ్ ఇట్ బై నోయింగ్ ఇట్ అంత తేలిక సూక్ష్మంగా ఉంటుంది జ్ఞానానికి ఆ పవర్ ఉంటుంది కొంచెం అభ్యాసం అవసరం అవుతుంది ఎందుకంటే పాత సంస్కారాలు అలవాట్లు బలంగా ఉండ మొదట కొంత అభ్యాసం అవసరం అవుతుంది అదర్వైజ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్జర్స్ ఇటిల్ ప్రాక్టీస్ ఇట్ ఇట్ ఈస్ ఇది కాబట్టి కామదహనము తేలిక కామన దోషము బాగా తెలుసుకుంటే కామదహనం అయిపోతుంది ఎందుకంటే శ్రీకృష్ణుడు కామదహనాన్ని తేలిక చేయడం కోసం కామ నిందని చేసుకున్నాడు కామ నిందోపనిషత్ ఈ అనే పదము దాన్ని జాగ్రత్తగా దాని స్పిరిట్ అర్థం చేసుకోవాలి ఇప్పుడు శాపము మాట మీరు వింటారు మన శాపశబ్దానికి మన లోకంలో దాని స్పిరిట్ తెలుసుకోకుండా జనం ఉంటారు శాపము అంటే నువ్వు రాయి అయిపోవు అంటే హఠాత్తుగా ఉన్న మనిషి అంత మనిషి రాయి అయిపోతాయి